ఆధునికత పేరుతో కొడుకు కోడలికి మధ్య కలిగిన విభేదాలు సినిమాలో కథానాయకులే దేవుళ్లా భావించే మరొక కొడుకు ఎప్పుడూ తన మొబైల్లో మ్యూజిక్ వీడియో గేములు ఆడే మరొక కొడుకు ఇలా చిన్నా భిన్నంగా అస్తవ్యస్తంగా ఉన్న తన కుటుంబాన్ని ఒక తండ్రి మన కథానాయకుడు సుబ్బారావు గారు ఎలా చక్కదిద్దాడు అన్న ఇతివృత్తంతో వ్రాయబడిన ఈ నాటకం నేటి యువత మీకోసం కథా సంచాలకులు మీ భవదీయురాలు శ్రీమతి ఇందుకిరణ్ కొండూరు కథా రచన శ్రీ రవిభూషణ్ శర్మ కొండూరు మరియు శ్రీమతి ఇందుకిరణ్ కథానిర్వహణ శ్రీ రవిభూషణ్ శర్మ కొండూరు కథానాయకుడు సుబ్బారావు సుబ్బారావు గారి భార్య మహాలక్ష్మి పెద్ద కొడుకు విశాల్ రెండో కొడుకు హరీష్ మూడో కొడుకు కోడలు సుగుణ సుగుణ తండ్రి బావగారు సుగుణ తల్లి వదినగారు పై ఫ్లాట్ ఓనరు పరంధామయ్య గారు డాక్టర్ గారు అది శ్రీ సాయిల్ టవర్స్ అపార్ట్మెంట్స్ అందులో రెండో అంతస్తులో ఉన్న రెండు అపార్ట్మెంట్ విద్యుత్ శాఖలో ఇంజనీర్ గా చాలా కాలం పనిచేసి ఇటీవలే ఉద్యోగ విరమణ తీసుకున్న సుబ్బారావు గారిది ఆ రెండో అంతస్తు కారిడార్ నుంచి సుబ్బారావు గారి గొంతు పెద్దగా వినపడుతోంది వస్తూ వస్తూ ఐదు వేల రూపాయలు నా బ్యాంకు నుంచి డ్రా చేసుకురారా అని అడిగి మరి నా ఏటీఎం కార్డు వాడికి ఇచ్చాను పిన్ నెంబర్ కూడా చెప్పాను ఇప్పటి నాకు డబ్బు ఇవ్వలేదు కదా పోనీ నేను వెళ్ళి తీసుకుందామంటే ఆ కార్డు కూడా ఇవ్వలేదు వాడు ఇంతకు ఎక్కడికి పోయాడు ఇంత పొద్దున్నే నీకన్నీ సమస్యలేనా ఎక్కడికి పోతాడు వస్తాడులేండి గస్త ఓపిక పట్టండి ఏమిటి లక్ష్మి ఊపికి పట్టేది రెండు రోజుల క్రితమే నీ బీపీ మాత్రలు నా షుగర్ మాత్రలు అయిపోయాయి కదా ఒక్క పూట మందు పడకపోతే ఏమి నష్టం లేదని మన డాక్టర్ గారు చెప్పారు కదండి ఇంకా అంత టెన్షన్ ఎందుకు అసలు మాట్లాడకు నీ గాబరం నీ అమిత ప్రేమ వాళ్ళని పాడు ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు వందలు అయింది పొద్దున్నే ఆరు గంటలకు లేచి ఎవరో స్నేహితులతో కలిసి ఏదో ఆట ఆడడానికి వెళ్లాడు పది పదకొండు గంటలకల్లా వస్తానన్నాడు వస్తూ ఉండవచ్చు మీరు కాస్త లోపలికి వచ్చి టీవీలో చాగంటి వారి ప్రవచనం వస్తుందట కాస్త పెట్టండి నా వంట ముగించి నేను కూడా వచ్చి కాసేపు చూస్తారు కాలము భగవంతుని యొక్క స్వరూపం ఈ సృష్టిలో అత్యంత బలమైనదేది అంటే కాలమే కాలమునకు సమస్త జీవరాశి వశపడవలసినది కాలమునకు లొంగకుండా బ్రతకగలిగినది ఈ సృష్టిలో ఏదీ లేదు అందుకే శ్రీరామాయణంలో కాలం గురించి చెప్తూ మాన్యా గురు వినీతస్యా గురుప్రియ ఇది సీతాపి్రమ అంటారు వాల్మీకి మహర్షి ఏమిటి లక్ష్మి చాగింటి వారిది గరికిపాటి వారిది ప్రవచనాలు వినటమేనా దానికి తగ్గట్టు ఆచరణ ఏమైనా ఉందా జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి నాది ఏమి నాయనా తమరు నిర్వాహకం కొంచెం చెప్పండి అబ్బా ఊరుకో ఈ మధ్య ఎవరో సినిమాల్లో హీరోలా ఉన్నావన్నారట మా విషయాల్ని అప్పటి నుంచి ఆ గెడ్డం మీసాలు పెంచడం మొదలుపెట్టాడు ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ వయసు వాళ్ళంతా ఇలాగే ఏమిటో రోగిస్తే వాళ్ళలాగా అన్నీ పోగొట్టుకున్న వాళ్ళలా ఆ మొహాలు పెద్ద పెద్ద గెడ్డాలు ఆ మీసాలు పెట్టుకుని చింపిరి చుట్లతో తిరుగుతున్నారు ఓ శుచి శుభ్రం మీసాలంటే పూర్తిగా తీయకూడదనుకో ఎరా ఏమిటి నీ పరిస్థితి ఏమన్నా మార్చుకుంటావా లేదా అవును ఇంతకీ నేను వారం రోజుల క్రితం ఇచ్చిన ఆ డబ్బు తెచ్చావా నా ఏటీఎం కార్డు ఏది ఇటు అబ్బా నాన్న ఊరుకోటిఎం కార్డు నా జేబులోనే ఉంది సాయంత్రం బయటకు వెళ్ళినప్పుడు డబ్బు తెచ్చి అయినా ఇలా నన్ను నిలదీసి అడుగుతారు నా వయస్ ఎంత ఏమోరా నీ జాతకం జన్మ అంత బాగా తెలుసుకోలేదురా నేను ఇంకా చాలే నాన్న విసిగించకో ఒరే విశాల్ నీ వయసు నాకు తెలియదు సరే ఎంతో నువ్వు చెప్పుపోని సిగ్గులేదటరా ఈ పాటికి ఓ కొడుకో కూతురును కని మా చేతులు పెట్టాల్సిన వాడివి పెళ్ళై మూడేళ్ళయింది పేరుకో మళ్లీ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇంకా ఎప్పుడు మారుతావరా ఇదిగో నాన్న నా పెళ్లి విషయంలో నన్ను ఏమీ అనుకో మంచి సంబంధం అని చేసావు అదే నన్ను వదిలిపోయింది దానికి నేనేం చేస్తాను అదిగో మళ్ళీ అదే కూతకూస్తున్నావు అబ్బా ఊరుకోండి ఇహ ఆ వివాదంలోకి వెళ్తే మీ బాధ ప్రతిపాదనలు ఇక చూడు ఎంత తప్పుడు మాటలో వాడు చెప్పేది ఆ అమ్మాయి బంగారం మంచి సాంప్రదాయ కుటుంబం వాళ్ళది వీడు మామూలు కాలేజీలో ఇంజనీరింగ్ చదివి వెలగబెడితే ఆ పిల్ల జేఎన్టీయులో ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్ పెళ్ళైనప్పటి నుంచి ఎంతో ప్రేమగా ఉండేది వీడితో వీడు బైక్ దగ్గర నుంచి తుడిచేది ఆ పిల్ల వంట చేసి బాక్సు సర్ది పెట్టి తాను ఉద్యోగానికి మన కళ్ళ ముందే చూశాం కదా పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కంటికి రెప్పలా చూసుకుంది వీడిని వీడ మగ మహారాజులా ఇటు పెట్టేవాడు కాదు ఉద్యోగం సద్యోగం అంటూ రాత్రి ఒంటికంట రెండింటి దాకా వచ్చేవాడే కాదు ఇంటికి ఇది కాదు కదా సరిపోదు వీడి స్నేహితులు ఆ ఫేస్బుక్లు వీడియోలు ఆటలు పార్టీలు అంటూ ఆ అమ్మాయితో కాపురం సరిగ్గా వెలగిబెట్టేవాడు కాదు వీడు పైపెచ్చు ఆ అమ్మాయిని ఏడిపించుకుతున్నాడు మరీ అంత వెనకేసుక రాకండి ఆ అమ్మాయి నేను ఆ అమ్మాయిని వెనకేసుకురావడం ఏమిటి నీ మొహం నీ మనస్సాక్షికి తెలియదా మనం ఎన్నిసార్లు పిల్లల గురించి వాళ్ళ కాపురం గురించి అడిగినా తన సంసారం బయటపడకుండా మనం వాడి వ్యవహారం వాడి నిర్వాహకం చెప్పలేక మనస్సులో దుఃఖపడేదా పిల్ల ఏదో గుట్టుగా ఎన్నాళ్ళు లాక్కొచ్చింది ఏదో మూడో కూడా ఇక్కడే ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించాం కదా అని మనం కాస్తంత విశ్రాంతి తీసుకుని జీవితం గడుపుదామని కొడుకు కోడలు దగ్గరికి వస్తే మన వాడి విషయం వాడి నిర్వాహకం మనకు అర్థమైంది కదా అప్పుడే పైగా విశాల పిల్లతో మా నాన్నకి నచ్చింది కాబట్టి పెళ్లి చేసుకున్నాను నువ్వు అస్సలు మోడర్న్గా లేవు అని ఒకటికి పదిసార్లు అంటే పాపం తట్టుకోలేక ఆ పిల్ల భర్తకి ఇష్టం లేని కాపురం చేయలేక వెళ్ళిపోయింది ఇదేమిటిరా అని నేను అడిగితే వాడిని ఏమిటి ఇంకా నా చేతుల్లో నీ చేతులు ఉన్నాయా అంటూ ఏదో సినిమా డైలాగులు చెప్పాడు వాడిని ఒక నాలుగు అన్నీ నీ ఇష్టాలేనా మాకు ఇష్టాలు ఉండవా ఇలా మాట్లాడుతున్నాడు ఇంకా నయం వాళ్ళ తల్లిదండ్రులు ఎంత మంచివాళ్ళో మనం వెళ్ళినా మంచిగా పలకరిస్తారు ఎంతో గౌరవిస్తారు మన అబ్బాయిని అమ్మాయిని మళ్లీ కలపాలని వాళ్ళు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు ప్రయత్నిస్తారు ఇంకా వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారుగా మరి వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వద్దు అందుకే అనిగి ఉన్నట్టు పెద్ద నటన అదే అదే ఆ గోరోజనమే మానుకో ఒంటికి మంచిది కాదు నీ కొడుక్కి కాస్త బుద్ధి చెప్పు మగపిల్లల తల్లిదండ్రులం అనగానే వస్తుంది లోపలి నుంచి ఎక్కడ లేని అహం ఇది వరకు రోజులు కావి మగపిల్లల్ని ఆడపిల్లలు సెలెక్ట్ చేసుకునే రోజులు ఇవి ఆడపిల్లలదే ఇప్పుడు హవా వాళ్ళు చక్కగా ఉంటారు తల్లిదండ్రులు చెప్పినట్టు వింటారు మంచి చదువులు కూడా చదువుకుంటున్నారు వాళ్ళకి పెళ్ళిళ్ళు కాకుండా పో అది గుర్తుపెట్టుకో ఏ ఆ అమ్మాయిని వాళ్ళమ్మ నువ్వు కన్నట్టే నవమాసాలు మూసికంది కదా అంతేనా నువ్వేమైనా ప్రత్యేకంగా ఏమన్నా చేసావా అసలు నువ్వు జరగొడుతున్నావు వీళ్ళని బాగా వెనకేసుకొచ్చి అది తెలుసుకోముందు అమ్మని తేడతావు అసలు నీకేం తెలుసు ప్రపంచం అంతా ముందుకు ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అంతా ఫేస్బుక్ వాట్సాప్ ఫ్రెండ్స్ లేట్ నైట్ పార్టీలు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే మీ కోడల్లా పాత చింతకాయలో ఎవ్వరూ ఉండటం లేదు భర్తతోనే కాదు భర్త ఫ్రెండ్స్ తో పార్టీల్లో పబ్బుల్లో తిరగాలి పెళ్లి చేసుకోంగానే పిల్లలు ఒక కుటుంబరావులాగా తయారడం ఇది కాదు నాన్న మేము టీవీలో చూస్తూనే ఉన్నాం న్యూస్ పేపర్లో చదువుతూనే ఉన్నాం రోజు వింత కథలు ఈ మధ్య మందు పార్టీలు ఆ తర్వాత ప్రొఫైల్ ఫోటోలు మొగుడి ఫోటో బదులు మొగుడి ఫ్రండ్ ఫొటోలు ఆ తర్వాత ఆత్మహత్యలు మేము చూస్తూనే ఉన్నానరా ఈ మాత్రం నాలెడ్జ్ మాకు ఉంది అబ్బో ఏంటన్నా ఈరోజు హండ్రెడ్ డే సాడిన మూవీ లాగా నాన్న హాట్ హాట్ గా ఉన్నాడు ఆహా ఏమి నాయనా తమరు నిర్వాహకం కొంచెం చెప్పండి అదిగోవే నీ కొడుకు హావభావాలు వేషంలో ఎక్కడైనా ఇంజనీరింగ్ చదివేవాళ్ళ ఉన్నాడా అసలు వాడి మాటలు వాడి లక్షణాలు ఏంటన్నా పైకట్టు తిరగాల లేదురా ఓ నల్లగుడ్డ తలకు చుట్టి కనపడుతోందిగా ఆ గెడ్డం ఆ చెమట అబ్బో చాలునాయనా చాలు ఏమేవ్ చూసావా నీ కొడుకుని వీడికే చిన్నప్పుడు కృష్ణాష్టమికి వేషం వేసి కృష్ణుడని మురిసిపోయావు వీడు రేసుగుర్రం వచ్చినప్పుడు అల్లు అర్జున్ లాగా ఇప్పుడు బాహుబలి చూసి ప్రభాస్ లాగా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాడు ఏదో ఒకసారి ఆడియో ఫంక్షన్లో అరిచేవాళ్లలో వీడి మొహం కూడా ఓ క్షణం అలా టీవీలో కనపడిందిట ఈహ ఆ అరిచేవాళ్ళ బ్యాచ్లో జాయిన్ అయిపోయాడు చిన్నో పున్నో ఉద్యోగం చేసుకోరా పెళ్లి చేస్తాను అంటే దీక్షట ప్రభాస్లాగా అని ఏళ్ళబట్టి చెబుతున్నాడు వీడి వాలగం చూస్తే వీడికి పెళ్లి జన్మలో అవదు వీడు చేసుకుంటానన్న పిల్లనిచ్చేందుకు ఏ తండ్రులు ముందుకొస్తారు మరీ విడ్డూరం కాకపోతే ఊరుకోండి వాడికి ఇప్పుడే పెళ్ళి ఏంటి పది మంది వింటే మీ వాలగం చూసి నవ్విపోతారు నాకు సినిమాలంటే ఇష్టం అందులో నచ్చారు నీవు అబో ఇవన్నీ నేను చేయించుతున్నాననేనా అయినా అప్పుడేమో మా ఫ్రెండ్స్ లాంగ్ టర్మ్ కోచింగ్లో చేరారు అందరూ ఇంజనీర్లు అయిపోతారు నువ్వేమో నన్ను చేర్పించవు నేను ఇలాగే మిగిలిపోతా నాన్న అని ఏడిస్తే ఒకటికి రెండు కాదురా ఐదు లక్షలు పోసి చేర్పించా నువ్వు బయటకు వచ్చి నాలుగేళ్ళు అయింది ఇప్పుడు కొత్తగా అదేదో సినిమాలో హీరో బాగా వంటలు చేసి కుక్ అయ్యాట అది చూసి వీడికి బుట్టింది ఆ సినిమా వాళ్ళు ఇలాంటివన్నీ చూపించి నేషనల్ అవార్డులు తీసుకుంటున్నారు వీడిలాంటి వాళ్ళు మాత్రం ఆ డైలాగ్ ఒక్కటే తీసుకుని కాలం గడిపేస్తున్నారు దీన్నే పులిలు చూసి నక్క వాత పెట్టుకోవడం అంటారు అప్పుడు నా ఇంట్రెస్ట్ ఇది అని తెలుసుకోలేకపోయాను అది సరేరా ఈ రోజు నీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ ఇంకో రెండు మూడేళ్ళు అయ్యాక నీ ఇంట్రెస్ట్ ఏదవ్వచ్చో కొద్దిగా మాకు చెబితే చూచాయిగా ఇప్పటి నుంచే మీ అమ్మా నేను కాస్త మెంటల్గా ప్రిపేర్ అవుతాం అయినా నీ గ్రూప్లో అందరూ నీ బాబతేగా ఏ చక్కగా చదివి ఉద్యోగం వెలగబెడుతున్నారా అంటే ఏంటి మీ ఉద్దేశం అదే నీ స్నేహితులందరూ ఇంజనీరింగ్ అయింది అనిపించి ఖాళీగా గాలికి తిరిగే ఆ సుందోపు సుందులేనా అని అడుగుతున్నా అమ్మా బయట ఉన్నంతసేపు ఫ్రెండ్స్ అందరం ఎంత సంతోషంగా ఉంటాము మూవీ రివ్యూస్ కలెక్షన్స్ గురించి తలుచుకుంటూ ఉంటాం నాన్నను చూసి ఫ్రెండ్స్ ఎవరు అపార్ట్మెంట్ రావడం లేదు చి ఇది ఇల్లా నరకమా ఏమండి రెండు గంటలు అయింది భోజనం చేద్దామా నీరసంగా ఉంది నాదేముందే నేను రిటైర్ అయిన వాడినే నేను రెడీ మరి నీ ప్రబుద్ధులు అలాగే వస్తారా భోజనానికి కాస్త వేషాలు మారుతాయా ఏమిటే ఏడి నీ మూడో రత్నం ఒరే రారా మీ నాన్న పిలుస్తున్నారు వాడికి ఇంట్లో మాటలు వినబట్టం మానేసి చాలా కాలం అయిందిగా అదేమిటండి అవునె ఇరవై గంటలు ఆ చెవుల్లో ఏవో పెట్టుకుని ఇలా దారాలు వేలాడుతూ ఉంటాడు కదా మరి ఒరే విశాల్ వాడికి ఒక మెసేజ్ కొట్టరా భోజనానికి రమ్మని ఇది విడి వ్యవహారం వాడు నడుస్తూ ఆ ఫోన్లో ఏదో నొక్కుంటూ నవ్వుకుంటూ వస్తున్నాడు వాడి కళ్ళు మూడు గజాలు లోతుకుపోయి కళ్ళకు సంబంధించిన ఏదో వింత వ్యాధి వచ్చిందేమో అన్నట్టు కనిపిస్తున్నాడు ఇగో అయినా కొద్దిగా కింద పైన పక్కన చూసుకో కంచంలో చేయబెట్టాల్సింది ఆ పులుసులో పెడుతున్నావు చూస్తూనే నడుస్తున్నానా అమ్మ అయినా నాకు అన్నం డబ్బాలో కలిపేయచ్చు కదా నా రూమ్లో నేను ఆహా తమరు అన్నం తినే కాస్త సమయంలో ఎవడు మెసేజ్ అయినా మిస్ అవుతావా పోనీ ఆ గదిలోనే కూర్చుని ఆడవరా ఆ మెసేజీలే మింగు కళ్ళు చూడు ఎట్లా లోతుకుపోయాయో ఏమేవ్ వీడికి రాబోయే అతి తక్కువ కాలంలో మంచి కళ్ళ డాక్టర్ చూపించాల్సిన పరిస్థితి వచ్చేట్టుంది ఏమేవ్ నేను వాగుతున్నవాణ్ణి వాగుతున్నట్టే ఉన్నాను చూస్తున్నావా వీళ్ళ వాలకం ఎవరికి వారు వాళ్ళ మొబైల్ ఫోన్లు చూసుకుంటూ వాళ్ళలే వాళ్ళు మాట్లాడుకుంటూ వీడియోలు చూసుకుంటూ ఏదో మానసిక వ్యాధి గ్రహస్తుల్లా ప్రవర్తిస్తున్నారు వీళ్ళను మనం ఇలా పెంచలేదే వీళ్ళు మంచి చెడు మాట్లాడుకోవడం లేదు సరిగ్గా ఒక సంతోషం లేదు ఒక మాట లేదు ఇంతగాడికి అందరూ కలిసి పోంచేయడం ఎందుకు నా మొహం ఇదిలా కొనసాగరాదు మనం వెనక ఉండి ఏదో ఒక పరిష్కారం ఆలోచించకపోతే పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు పిడిపోతున్నారు సొంత నిర్ణయాలు బెడిసి కుటుంబాలు చల్లా ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు పెళ్లిళ్ళు చేసుకోరట సహజీవనం అంటున్నారు నలుగురితో మెలగడం కలవడం తగ్గి ఒక మానసిక వ్యాధిగ్రస్తుల్లాగా తయారవుతున్నారు నేను ఒక సీనియర్ సిటిజన్గా ఈ దేశానికి బాధ్యత లేని కొడుకుల్నిచ్చి ద్రోహం చేశాననిపించుకోకుండా కనీసం నా ఇల్లు నేను మార్చుకుంటాను ఏమే నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి మన కొడుకులకి బాధ్యత నేర్పించడంలో సహకరించాలి మనం పెద్దవాళ్ళం అయిపోయాం వాళ్ళకు ఒక దారి చూపించే బాధ్యత మన ఉంది అవునంటావా చెప్పు కాదంటావా అవుననే అంటాను సంతోషం అయితే ఇకపైన నేను ఏది చేయమంటే అది చెయ్యి అలాగే మాట ఇస్తున్నాను ఇదిగో వేస్తున్నాను సరే రే పొద్దున్నే మనం బయలుదేరి కొడుకులు దగ్గరికి వెళ్ళి తీసుకొద్దాం అయ్యో ఇదేం చోద్యం మనం మగపి అదుగో అదే ఆ ఆలోచనే వద్దన్నది మనకు మన కొడుకు సంసారం ముఖ్యం ఆ పిల్లని బాధ పెట్టింది మనవాడే కదా సత్యం న్యాయం ధర్మం అలవాటు చేసుకో ఊరికే పూజలు చేస్తే ప్రవచనాలు వింటే పుణ్యం రాదే తప్పుడు పనులు ఆలోచనలు మానుకుంటే దేవుడు సహకరిస్తాడు ఆ పిల్ల దుఃఖం మన కుటుంబానికి క్షేమం కాదు ఈ విషయం విశాలు కూడా తెలియనివ్వకు నేను చెప్పిన దాంట్లో ఏది నువ్వు ఆచరణలో పెట్టకపోయినా పతిద్రోహానికి ఒడికెట్టినట్టే సుబ్బారావు గారు భార్య మహాలక్ష్మితో సహా కోడలింటికి చేరుకున్నారు నువ్వు చక్కగా చదువుకున్నావు తల్లి మంచి ఉద్యోగం కూడా చేస్తున్నావు మన రెండు కుటుంబాలకి సమాజంలో ఎంతో బరువు మర్యాదలు ఉన్నాయమ్మా సంసారం అన్నాక మొదట్లో ఏవో చిన్నో పన్నో ఏవో పొరపాట్లు జరుగుతూనే ఉంటాయమ్మా అందుకేగా పెద్దవాళ్ళమ్మే ఉన్నది కాబట్టి మనందరం కలిసి రెండు కుటుంబాలని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది మన ఇంటికి రాతల్లి బావగారు మీరైనా చెప్పండి అమ్మాయికి బావగారు మీరు రెండు రోజుల క్రితం ఫోన్ చేసి అక్కగారు కూడా మరీ మరీ తలుచుకుంటున్నారు అన్నప్పటి నుంచి అమ్మాయికి సర్ది చెప్పి ఒప్పించాము ఇదిగో అమ్మాయి మీ మామగారు వచ్చారు ఇంకోసారి ఇంత దూరం రాని చెప్పానులే ఇదిగో తల్లి నువ్వు వాడిని మన దారిలోకి తేగలవని నాకు గట్టి నమ్మకం అమ్మా వాడు మారిపోయాడని నీకు చెప్పను కానీ ఇంత చదువుకున్నావు ఇంత చక్కటి పిల్లవి నీ ప్రేమతో ఇన్నాళ్ళు గడిపావు కదా నువ్వు వాడిని మార్చగలవని నాకు మీ అత్తగారికి అపరిమితమైన నమ్మకం ఉంది దయచేసి మా మాటిని రాతల్లి వస్తుంది లేండి బావగారు మీరు దిగులు పడకండి ఆ కాఫీ తాగండి ఏమే దీని బట్టలు సర్దావాడి సుబ్బారావు గారు కోడల్ని ఇంటికి తెచ్చుకున్నారు ఇంటికి వెళ్ళాక ఇదిగో బంగారు తల్లి నాకు ముగ్గురు కొడుకులే కూతురువైనా కోడలువైనా అన్నీ నువ్వే కదమ్మా అమ్మా నువ్వు వాడికి కావలసినట్టు ఎప్పుడూ ఉంటూనే ఉన్నావు కానీ వాడిని ఇప్పుడు మన మార్గంలోకి తెచ్చుకోవాలంటే ముందు వాడి మార్గంలో ఉంటూ మన మార్గంలోకి వాణ్ణి తెచ్చుకుందాం సరేనా ఏమంటావు కొంచెం సమయం పట్టచ్చు మీ అత్తయ్య నేను నీ వెంటే ఉంటామమ్మా ఏమంటావు తప్పకుండా అండి మీరు అత్తయ్య అండగా ఉంటే విశాల్ని మన మార్గంలో పెట్టుకుంటాను సంతోషం తల్లి ఈ మధ్య మీ అత్తయ్య రోజు అంటోంది మీ కోడల కాఫీ నచ్చాక నా చేతి కాఫీ మీకు నచ్చట్లేదు అని అయినా నీ చేతి కాఫీ తాగి చాలా రోజులైందమ్మా ఒక కప్పు కాఫీ ఇవ్వు ఇదిగో అదే చేతితో అటు వెళుతూ ఆ రిమోట్ ఆన్ చేసి ఈటీవీ పెట్టమ్మా ప్రోగ్రామ్ వస్తుంది మావయ్య గారు నేను చెప్పానా మహాలక్ష్మి కోడలు ఇంట్లో కనబడుతుంటే ఎంత సంతోషంగా ఉంది అన్ని సమస్యలు తీరిపోయినట్లు లేదు అవునండి మీరు అంటే మొదట్లో అర్థం కాలేదు కాని ఇప్పుడు అనిపిస్తుంది ఫ్లాట్లో అందరూ కోడలు వచ్చిందిగా అంటున్నారు ఏదో అంటారులేవే అప్పుడేమో వెళ్ళిపోయిందా మీ కోడల్లో అన్నారని బాధపడ్డా ఇప్పుడు వచ్చిందంటున్నారని సంతోషపడుతున్నావు అయినా ఆ మాటలన్నీ పట్టించుకోకు ఆ అమ్మాయి మీద అయినదానికి కానిదానికి విరుచుకు కొడుకు సంసారం ముఖ్యం అది గుర్తుపెట్టుకో వాళ్ళిద్దరూ ఒకరికొకరు కావాలి అనుకునేంత వరకు మనం సహకారం అందించాలి పిల్లలకి మంచి చెడులు చెప్పాలి మనం శాశ్వతం కాదు అది బాగా గుర్తుపెట్టుకో నాకు నువ్వు నీకు నేను మాత్రమే కొడుకులకు కోడళ్ళు వాళ్ళు వాళ్ళు ఒకరికొకరు సరేనండి నేను ఏమీ మాట్లాడను సరేనా అదిగో టీవీలో చూడండి హడావుడి ఏదో సినిమా ఆడియో ఫంక్షన్లో ఎవరో కుర్రాడికి తీవ్ర గాయాలు ఫ్యాన్స్ అసోసియేషన్ తగు బ్రేకింగ్ న్యూస్ అట అయ్యో అయ్యో అయ్యో మనవాడేనండి నూట ఎనిమిదిలో తీసుకెళ్ళటం కనపడుతుంది అయితే సరే ఉండు నేను ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళొస్తా కంగారు పడకు కంగారు పడకు ఆ హాస్పిటల్ ఏంటో చూడండి బయలుదేరతాను ఇప్పుడే బయలుదేరతా మహాలక్ష్మి ఇదిగో కంగారు వాడు బాగా ఉన్నాడు కులాసగానే ఉన్నాడు ఇప్పుడే మాట్లాడాను తెచ్చిపెట్టుకున్న కర్మ ఏం చెప్పమంటావు హీనపక్షంగా ఒక నెల రోజుల పాటు బెడ్రెస్ట్ అవసరంట రండి రండి పరంధామయ్య గారు ఎలా ఉన్నారు కులాసా ఉన్నావు అండి మీ అబ్బాయి ఎక్కడ ఎలా ఉన్నాడు చాలా సంతోషం అండి ఎంతో తీరిక చేసుకుని వచ్చారు ఇప్పుడే కాస్త కోలుకుంటున్నాడు అదిగో ఆ గదులో ఉన్నాడు లోపలికి రండి చూదురు గాని. ఏ నాయనా హరీష్ ఎలా ఉంది ఆరోగ్యం ఎన్ని రోజుల్లో నడవచ్చు అన్నారు డాక్టరు ఏమో అంకుల్ కానీ ఇలాగే పడుకోవడం చాలా కష్టంగా ఉంది అవునాయన ఎంతో కష్టం ఇప్పటికే నెల రోజులైంది బయట నువ్వు లేకపోయినా ఆడియో ఫంక్షన్లు బాగానే జరుగుతున్నాయే అయినా మీ కుర్రాళ్ళకి పెద్దవాళ్ళు చెప్తే నచ్చుతుందా నా ఛాదస్థం ఏమీ బాబు ఏదో పెద్దవాడిని కదా అడుగుతుంటా అంతే అయినా మీకు పోలీసుల దెబ్బలు మీ హీరోలకేమో పోలీస్ ప్రొటెక్షన్ అదేమిటో ने रोजल बटीन नी पे दिग्लत सगम सेवजे वयस महानुभा ना आईनागार इंको सिम को रिजा नीसा हाँ शतकोट लिंगो बोर्ड लिंगा हीरोको तिगा नी गलैते मत మీ నాన్న నిన్ను భుజాలు వేసుకొని బాత్రూమ్కి వాటికి తీసుకెళ్తున్నాడు ఎందుకంట నీ పిచ్చి కాకపోతే నీ తండ్రికి నీ మీద ఉన్నంత ప్రేమ ఆ హీరోకి నీ మీద ఎందుకుంటుంది ఆ హీరోకి తన తండ్రి మీద తన పిల్లల మీద ప్రేమ ఉంటుంది కానీ తను నటన అనేది వృత్తిగా భావించి తన ఇల్లు తాను పోషించుకుంటున్నాడు మీరు అంతే చేయాలి ముందు మీ తండ్రి తర్వాత మీ పిల్లలు అని ఆలోచిం చేస్తే మీ హీరోల మీద అంత మమంకారాలు పెరగవు పెద్దవాడిని ఏదో చెప్పాను ఆయన వేరేగా అనుకోవద్దు ఆరోగ్యం జాగ్రత్త వస్తుంది ఏమిటి పరామర్శించే వాళ్ళందరూ నా అన్న గురించి మంచిగా చెప్తున్నారు అవును ఈ టైంలో నాన్న లేకపోతే నాకెంతో కష్టమయ్యేది నీ తొందరగా కోలుకోవాలి నాన్న ఇంక ఇబ్బంది పెట్టకూడదు అయ్యో పరంధావి వెళ్ళిపోయారా ఏమిటి అలా ఉన్నావు సరేగాని మన మీద ఎంతో ప్రేమతో నిన్ను చూడటానికి వచ్చి నాలుగు ముక్కలు చెప్పుంటాడు ఆయన పెద్దవాడు కదా ఆయన ఏమైనా నీకు బోరు కొట్టించినట్టు అనుకుంటున్నావా లేదు నాన్న అయన భలే తెలివిగా మీ హీరో సినిమా ఇంకోటి రిలీజ్ అవుతుందని నువ్వు లేకపోయినా సినిమా ఆగలేదని చమత్కారంగా చెప్పాడు సుబ్బారావు గారు కొంతకాలం తరువాత ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తను మూడో కొడుకు గురించి చెప్పారు ఆ డాక్టరు ఒక మంచి మానసిక వైద్యునికి చూపమని సలహా ఇచ్చారు ఆ మానసిక వైద్యుడు ఏమన్నారంటే మంచి సమయానికి తీసుకొచ్చారు మీ అబ్బాయిని ఇంకా ఆలస్యం అయితే చూపుకు కూడా ప్రమాదం వచ్చేది ఈ స్మార్ట్ ఫోన్లు ఫేస్బుక్లు వాట్సాప్ ఛాటింగ్లు వీడియోలు ఫోటోలు లైకులు కొట్టాలి అనే ఆత్రంతో ఇరవై నాలుగు గంటలు ఫోన్లోనే ఉండి మానసికంగా బలహీనపడి ఫేస్బుక్ ఎడిక్షన్ డిసార్డర్ ఎఫ్ఏడి అనే వ్యాధికి గురయ్యి ఈ కాలం యువత చూపును కూడా కోల్పోతున్నారు ఇటీవల ఒక సంస్థ చేసిన పరిశోధనలో గురయ్యే అవకాశాలున్నాయి అని చాలా తెలిసిన వాళ్ళేస్తానండి ఆ తరువాత కొంతకాలానికి ఒక ఆదివారం మధ్యాహ్నం భోజన సమయంలో అందరూ కలిసి సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా నాగరికత సాంకేతిక విప్లవాలు సంసారాల్లోకి చొరబడి సమస్యాత్మకం కాకూడదు మానవ జీవన శైలిలో అపసవ్య మార్గంలోకి మళ్ళించనుకూడదు ఈ ఫేస్బుక్లు వాట్సప్లు ఆడియోలు వీడియోలు క్షణక్షణానికి ఒక స్లైడ్లు ఈ మూవీసు అన్నీ అవసరమే కానీ వాటిని జ్ఞానాన్ని పొందే మార్గంలోకి చూడాలి అంతేగాని మానవ సంబంధాలకి అవి ఎప్పటికీ ప్రత్యున్మాయము ప్రతిబంధకము కాకూడదు ఈ విషయం మీరు మీ పిల్లలకు కూడా చెప్పండి వామ్ నాన్న మళ్ళీ క్లాస్ పెక్కుతున్నాడు బాబోయ్ పూజ్య గురులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచన ప్రసారములో కొద్ది భాగమును మేము ఈ నాటకములో వినియోగించినందున గురువుగారికి మా భక్తిపూర్వక కృతజ్ఞతలు ఈ అవకాశమిచ్చిన తోరీ యాజమాన్యానికి సాంకేతిక సిబ్బందికి ఇందులో పాల్గొన్న పాత్రధారులైన తోరీ ఆర్జేలందరికీ పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదములతో మీ రవీందులు